దిజ్ నాట్ దిస్ రివర్స్ కాబట్టి అలా అనిపిస్తుంది అని చెప్పినే ప్రతిష్ఠిత అన్నదానికి ఆయన అవస్థిత అని రాశారు అవస్థిత సో అవా అంటే స్థిత అని మీరు అనుకుంటూ ఉండగానే అవా అవా అంటే అవసాధిత తిరస్కరింపబడిన కొమ్మ మీద పక్షి ఉందని మీరు అనుకుంటూ ఉండగానే పక్షి నిరూపిస్తుంది ఏమని నేను కొమ్మ మీద నిలబడి లేను అని నేను నాశన స్వంతంగా నేను ఉన్నాను తప్పిస్తే కొండ మీద నిలబడి ఉన్నదానని నేను కాదు అని వెంటనే నిరూపిస్తుంది అలాగే ఈ ప్రాణము ఈ దేహాన్ని ఆశ్రయించింది అని మీరు అనుకుంటూ ఉండగానే అబ్బాయి ఈ దేహాన్ని నేను అని అవతరం పోతుంది కాబట్టి ప్రతిష్ఠిత అలా అనిపిస్తూ ఉంటుంది దేని మీద అన్నే ప్రతిష్ఠిత ఈ దేహమునందు ప్రతిష్ఠితమై ఉన్నట్లుగా భాషిస్తుంది అన్నం అంటే దేహం ఎలా అయిందంటే భుజ్యమానాన్న విపరిణామే ప్రతిదినం ఉపచీయమానే అపచీయమానే చూపా అది అన్నే అన్నదానికి ఆయన అర్థం లస అన్నే అంటే భుజ్యమాన అన్న విపరిణామే ఇది అన్నము అంటే బియ్యం ఉడికించి కంచంలో పెట్టాల అన్నం అదేనా ఇది అయస్ ఎందుకంటే ఈ తినేటువంటి అన్నము పప్పు కూర పులుసు వడలు ఇవన్నీ కూడా విపరిణామాన్ని చెంది ఇదిగో ఇలా తయారే భుజ్యమాన అన్న విపరిణామే విశేషమైన మార్పుల్ని చెంది ఈ దేహరూపంగా తయారే అంచేతనే ప్రతిదినం ఉపచీయమానే ఓ పాయింట్ వరకు ప్రతిరోజు అలా పెరుగుతూ ఉంటుంది దిహ ఉపచయే దిహ దేహము అనే పదాన్ని ఆయన అలాగా స్మరించి రాశారు అక్కడ దిహ ఉపచయే ప్రతిరోజు కూడా అలా కొంచెం కొంచెం కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది అయితే ఎంతవరకు పెరుగుతుంది ఓ స్థాయి వరకు పెరుగుతుంది ఎంత ఫ్యాట్ పర్సన్ అయినా కూడా ఓ స్థాయి వరకు పెరుగుతుంది ఆ తర్వాత అపచీయమా అనేది ఆ తర్వాత వేస్ట్ అయిపోవడం ప్రారంభిస్తుంది అంటే కృషి కృంగిపోతూ ఉంటుంది ఇంకా వీడు తినే ఆహారము తగ్గిపోతుంది ఆ తినది ఎమడదు క్రమక్రమంగా అలా అలా అలాగా మొత్తం అంతా ఎండిపోతుందంటారు చూడండి కొమ్మ ఎండిపోతుంది కొమ్మ ఎండిపోతున్నట్టుగానే శరీరం కూడా కృంగి కృషి సృక్కి కృషించిపోతూ ఉంటుంది అదే అపచీయమానే ఉపచీయమానే అపచీయమానే ఏమిటి అన్నం ఇది ఎటువంటి అన్నము పిండాకారమును పొందిన అన్నం పిండం అంటే మనుష్యదేహం అన్నమే కంచంలో ఉన్న అన్నమే మనుష్యదేహాకారాన్ని ధరించి ఆ ప్రాణశక్తి యొక్క అనుగ్రహం చేత ఇటువటు తిరుగుతోంది మాట్లాడుతోంది దెబ్బలాడుతోంది లా సూట్స్ వేస్తుంది ఎలక్షన్లలో పోటీ చేస్తుంది అన్నీ పిండరూపాన్నా అంతకంటే మరేం కాదు సో పిండరూపాన్నే ఈ అన్నమునందు ఆ ప్రాణశక్తి ప్రతిష్ఠితమై ఉన్నది తర్వాత ఏముందంటే హృదయం సన్నిధాయానుంది హృదయమును నెల పెట్టి హృదయం అంటే బుద్ధి అర్థం సో అదే అంటారు శంకరులు హృదయం బుద్ధిం పుండరీక ఛిద్రే సన్నిధాయ సమవస్థాప్య అది అంటే ఆత్మచైతన్యం ఇక్కడ ప్రకటమైంది అంటే ప్రకటమైంది అంటే ఏ రూపంగా ప్రకటమవుతుంది అంటే విజ్ఞానశక్తి క్రియాశక్తి సో విజ్ఞానశక్తి గురించి ప్రసంగం వచ్చింది ప్రాణాన్ని ఇప్పుడు ఆ సారీ క్రియాశక్తి గురించి ప్రసంగం ఇప్పుడు విజ్ఞానశక్తి మాట కూడా చెప్తున్నారు కేవలము ప్రాణమే కాదు హృదయం అంటే బుద్ధి ఆ బుద్ధి శక్తి కూడా విజ్ఞానశక్తి బుద్ధి అంటే బుద్ధిశక్తికే బుద్ధి అని పేరు సో ఆ బుద్ధి కూడా దీని ఎందు నిలబెట్టబడింది ఎక్కడ బుద్ధిని ఎక్కడ నిలబెట్టారు అంటే మా వేదాంతులకి బుద్ధి అంటే హృదయస్థ ఇక్కడ కాదు దీస్ ఇది ఎనటామికల్ ఎనాటమీ ఆఫ్ ది బుద్ధి బట్ ది యాక్చు ఇప్పుడు క చూప్ అంటే ఎక్కడుంది చూపు చూపు అంటే ఇక్కడ వేరు చూపు ఇక్కడ ఎనాటమీ ఆఫ్ ది విషన్ ఇస్తే విషన్ ఇల్స్ లే ఎక్కడో బ్రెయిన్లో ఉంది విషన్ సెంటర్ ఇక్కడ ఎనాటమీ ఆఫ్ ది విషన్ ఉంది ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది విషన్ ఉంది సో అదేవిధంగా ది మైండ్ యొక్క ఎనాటమీ స్కళ్ళు లోపల ఉంది బట్ మైండ్ యొక్క శక్తి ఫంక్షన్ the ద పవర్ విచ్ ఇస్ కాల్డ్ థింకింగ్ దట్ ఈస్ వెర్ హార్ట్ దిస్ ఈజ్ హౌ ఇన్ వేదాంతా వీ లుకేట్ ఇట్ లైక్ దాట్ కనుక సో దిస్ పాయింట్ వన్ హ్యాస్ టు నోట్ డౌ అచేతనే మనస్సు మస్తిష్కము వీ హ్యావ్ టు క్లియర్ కట్ నామిన్క్లైచర్ మనస్సు మస్తిష్కము ఇది మస్తిష్కం ఇది మనస్సు కాదు మనస్సు సో అంచేతనే శంకరులు పుండరీక ఛిద్రే సన్నిధాయ సమవస్థాప్య ఆ విజ్ఞాన శక్తిని ఈ పుండరీక ఛిద్రము అంటే పుండరీక పుండరీకాకారంలో హృదయము దాని ముందు ఆకాశమును భావన చేస్తాం సో హృదయాకాశమునందు ఆ విజ్ఞాన శక్తిని నిలబెట్టి దాని మీద ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు ఏమిటండి ఈ అస్తమాలు హృదయంలో బ్రహ్మ అని హృదయంలో బ్రహ్మ ఎలా ఉంటుంది పిసరంత హృదయం అంత బ్రహ్మ ఈ తెసరంత హృదయంలో ఎలా ఉంటుంది అనే ఇదొక పాయింట్ ఇది సో మీరు భగవాన్ నరమహ సం సంభాషణలు కనుక చదివినట్లయితే చాలా విడ్డూరంగా ఉంటాయని చెప్పి సమాధానాలు ఒకప్పుడు హార్త్ అనేదానికి హృదయము అనేదాన్ని ఇక్కడ అని అన్నట్టుగా చెప్తారు మళ్ళీ ఇంకోప్పుడు ఆ హార్త్ ఈ సర్వ జగత్తుకి అదే అదే అదే ఆలంబనము అదే కారణము అని అలాగే సో మరి ఏమంటే మీరు హార్ట్ సర్వ జగత్ కారణం అంటున్నారు కదా మరి అది ఇక్కడ ఉందని ఎలా చెప్పారు అనంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉందని నేను అనలేదు ఇక్కడ లేదది సర్వ జగత్తు బ్రహ్మది అని చెప్తారు మరి అయితే ఆ బ్రహ్మని ఎక్కడ భావన చేయమంటారంటే ఈ హార్ట్లో భావన చేయండి హృదయంలో భావన చేయండి అని చెప్తారు సో ఈ విధంగా హీ హోవర్స్ బిట్వీన్ ద ఫిజికల్ హార్ట్ అండ్ అది రియల్ హార్ట్ మరి ఒకసారి ఆయన్ని అడిగారు అండ్ మీరు ఇక్కడ భావన చేయమన్నారు కదా మరి దాన్ని అలాగ ఫిక్స్ చేసేటడిగితే నేను నేను చెప్పిన అక్కడ ఇక్కడ భావన చేయమని చెప్పింది అది రియల్ హార్ట్ కాదు అని చెప్పారు సో ఈ విధంగా ఈ హోరన్స్ వీటిల్ ఎందుకంటే వీడు దేహాభిమానిగా ఉండి శాసనా మార్గంలో ఆరంభంలో ఏదో ఒక స్థానంలో వీడు శురువు చేయాలి కాబట్టి ఎక్కడ మీరు మీ ప్రయాణం మొదలు పెడతారు మీరు ఎక్కడున్నారో అక్కడ మొదలు పెడతారు సపోజ్ మీరు ఢిల్లీ వెళ్ళాలనుకోండి నాగూరులో ప్రయాణం మొదలుపెట్టగలరా మొదలుపెట్టలే ఎక్కడ మొదలుపెట్టాలి సికింద్రాబాద్ మొదలుపెట్టాలి ఎందుకంటే రెండు సికింద్రాబాద్ కనుక అదేవిధంగా దేహాభిమానంలో ఉన్నారు కాబట్టి హృదయ హార్ట్ ఎక్కడుంది ఇక్కడుంది అని దేహానికి సంబంధించి చెప్పారు అయితే నిజంగా పూర్ణమైన ఆత్మతత్వం సమస్త సమస్త జగత్కారణమైన బ్రహ్మాత్మ ఇక్కడ ఉందా అంటే అదే అది నిజమైన హార్ట్ ఇది కానే కాదు అని మళ్ళీ సో హోమర్క్స్ బిట్వీన్ దీస్టు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది ఆ సమాధానాలు హార్త్తికి సంబంధించిన సమాధానాలన్నీ నేను తోట పోగేశా పోగేసి చూస్తే చాలా విడ్డూరంగా చెప్తారు సరిగ్గా ఇక్కడ ఇక్కడ కూడా అలాగే చెప్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఆయన ఏమని చెప్తున్నారు హృదయే సన్నిధాత్య అని చెప్పారా హృదయంలో నిలబెట్టాము హృదయం అంటే పునరీక్రము అని చెప్పి మళ్ళీ వెంటనే ఇమీడియట్లీ హీ హీ అపియర్స్ టు కాంట్రడిక్ట్ హింసల్ ఎందుకంటే హీ డెలన్ వాళ్ళు లీవ్ ఇట్ జస్ట్ లైక్ దాట్ హృదయ స్థానమేవహి ఆత్మన స్థితి నహి ఆత్మన స్థితిరన్నే నేను అనుకున్నట్టుగా కాకుండా ఇంకేదో ధోరణిలో చెప్పుకొస్తున్నాడు ఆయన ఓకే హృదయ అవస్థానమేవహి ఆత్మన స్థితి నహి ఆత్మన స్థితి అన్నే చూడండి ఆత్మ సర్వగతము సర్వాధారము దాన్ని మనం మర్చిపోకూడదు ఇప్పుడు ఇక్కడ ఆత్మ అని అంటున్నారే హృదయ అవస్థానమే వీ ఆత్మన అన్నప్పుడు ఈ ఆత్మలది సర్వగతము సర్వ ఆధారము ఇప్పుడు ఈ సర్వగతము సర్వాధారము అయినటువంటి ఆత్మ బుద్ధి ఎందు అంటే ఆత్మ ప్రతిఫలించినప్పుడు బుద్ధి ప్రకాశిస్తుంది సో ఆ దృష్ట్యా ఆత్మ హృదయమునందు ఉన్నది అని చెప్తాం ఎలక్ట్రిసిటీ బల్బులో ఉంది అన్నట్టుగా ఈ హృదయము అంటే బుద్ధి శరీరమునందు ఉన్నది బుద్ధి దిస్ వన్ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ బుద్ధి ఈజ్ లిమిటెడ్ టు ది బాడీ బుద్ధి బాడీకి లిమిట్ అయి ఉంటుంది నిజానికి ఒక ప్రశ్న వేశారు మనస్సు యొక్క మనస్సు యొక్క నీడివి దాని దాని వైశాల్యం చుట్టుకొడతా ఎంత అని అడిగారు ఉపనిషత్తులు అంటే మనస్సు ఆ ప్రణ వాక్యం ఏదో నాకు గుర్తు రావట్లేదు బృహలాంగీకంలో అక్కడ వస్తుంది ఇంకా ఇతర ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు కాల్ గోరు దగ్గర నుంచి కేశాంతం వరకు మనస్సు ఉంటుంది అని చెప్తారు అంతఃకరణం సో అంతవరకు మనస్సు ఉంటుంది కాబట్టి మనస్సు ఇట్ ఈజ్ జస్ట్ లిమిటెడ్ టు ద ఫిజికల్ బాడీ అయితే అప్పుడప్పుడు ఏమైనా చెప్తామంటే మనం ఇప్పుడు మీరు కాశీ గురించి ఆలోచించగానే మనస్సు కాశీకి వెళ్ళిపోయింది అని చెప్తాం అంటే మరి దేహాన్ని విడిచిపెట్టి కాశీకి వెళ్ళిపోయింది మనస్సు కాదు అని అలా అది ఉంటే పొయిటిక్గా చెప్పింది అక్కడ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు కాశీ గురించి మీరు తల తలపోశారనుకోండి ఇప్పుడు ఆ కాశీ ఎక్కడుంది మనస్సులో ఉంది మనస్సులోనే ఉంది కదండి కాశీ మనస్సులోనే ఉంది మన మనస్సు కాశీ వెళ్ళకముందు అదే మనస్సు కాశీ వెళ్ళిన కాశీని భావన చేసినప్పుడు అదే మనస్సు కాబట్టి కాశీభావన లేని మనస్సు కాశీభావన ఉన్న మనస్సు దగ్గరికి వెళ్ళింది ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఎంత టైం పట్టింది ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ సో ఇక్కడే అన్నీ ఇక్కడే అయిపోతున్నాయి అంతేగాని ఈ దేహాన్ని అలాగే బయటికి ఎక్స్టెండ్ అయిపోయి సాగిపోయి కాశీ దాకా మనస్సు సాగింది అని అర్థం కాదు కాబట్టి మనస్సు శరీరమునకు పరిమితమై ఉంటుంది శరీరమునకు పరిమితమై ఉన్న మనస్సులో మనస్సు బుద్ధి ఆ మనస్సులో ఆత్మచైతన్యం ప్రకటమవుతో ఉన్నది ఆ మనస్సు లేక బుద్ధి ఆత్మ చైతన్యమునకు ఉపాధి వలె పనిచేయున్నది అందుకోసమని ఆత్మ హృదయం హృదయం సన్నిధాయ అని చెప్పారు ఉపాధి రూపంగానే దాన్ని కాబట్టి ఇక్కడ ఆత్మన హృదయ అవస్థానమేవ స్థితి ఇప్పుడు ఆత్మ ఉన్నది అని మనం అంటున్నాం ప్రతిష్ఠిత అన్నప్పుడు ప్రతిష్ఠిత అన్నే అన్నమునందు ప్రతిష్ఠితమైనది అని అంటున్నాం ప్రతిష్ఠిత అంటే ప్రతి స్థిత స్థిత అన్నమునందు ఉన్నది అని అంటున్నాం అన్నమునందు ఉన్నది అంటే అర్థమేంటంటే అన్నమయమైన పిండమునందు బుద్ధి ఉన్నది ఆ బుద్ధి నందు ప్రకటమైనది ఆత్మచైతన్యము అంతే ఎలక్ట్రిసిటీ బల్బులో ఉంది అంటే అర్థం ఏంటి బల్బులో ఫిలమెంట్ ఉంది ఆ ఫిలమెంట్లో ఎలక్ట్రిసిటీ ఆ ప్రకాశం రూపంగా ప్రకటమైంది అంతే అంతేగాని ఈ బల్బు ఈ గాజుముక్క ఈ గాజు బల్బు ఆకారము అది ఎలక్ట్రిసిటీకి ఆధారము అని మాత్రం కాదు హృదయ అవస్థానమేవహి ఆత్మన స్థితి అంటే అంతేగాని నహి ఆత్మన స్థితి రన్నే హృదయంలో ప్రకటమవటమే ఆత్మకి అన్న స్థితిగా ఇక్కడ వర్ణింపబడింది కానీ వాస్తవంగా ఆత్మ అన్నమునందు నిలిచి ఉన్నది ఆధారభావంగా ఉన్నది అని మాత్రం కాదు ఆత్మను స్థితి అన్న తదత్మత విజ్ఞాన విశిష్ట శాస్త్రాోపదేశజని జ్ఞాన శమదమధ్యానసర్వత్యాగవైరాగ్యోద్భూతే పరిపశ్యంతివతూర్ణం పశ్యంతి ఉపలభంతే ధీరా వివేకిన చూడండి బల్బులో ఎలక్ట్రిసిటీ ప్రకాశిస్తోంది అనుకోండి ఏ చదువు లేకుండగా ఇలిటరేట్ అంటే విజ్ఞానం ఏమీ లేనటువంటి వ్యక్తి ఏమనుకుంటాడు ఎలక్ట్రిసిటీ బల్బు లోపల ఉన్నది అని కానీ అదే వ్యక్తి ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యి కాలేజీలో పాస్ అయ్యి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు అనుకోండి అప్పుడేమైనా వారికి ఏమర్థం అవుతుంది ఎలక్ట్రిసిటీ బల్బు లోపల ఉన్నాడేంటి బల్బు లోపల ఫిలమెంట్ ఉంది కనుక ఆ ఫిలమెంట్లో ఎల ఎలక్ట్రిసిటీ ఉండదు అలా ప్రవహిస్తూ ఉంటుంది అది ఆ ఫిలమెంట్లో ఎలక్ట్రిసిటీ ప్రవహించినప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ అంటే ఎనర్జీ ఆ ఎనర్జీ ఆ ఫిలమెంట్ ద్వారా కాంతి రూపంగా బయటపడిందే కానీ ఎలక్ట్రిసిటీ బల్బులో ఉండడం ఏమంటే సర్వవ్యాపకం అది అని ఈ విధంగా ఎలక్ట్రిసిటీ యొక్క స్వరూపాన్ని వాడు తెలుసుకుంటాడు వాడు అదే బల్బు చూస్తూ ఉంటాడు ఈ చదువు రానివాడు అదే బల్బు చూస్తాడు కానీ వీడేమో ఇక్కడే ఉంది అని దాన్ని లిమిటెడ్గానే తెలుసుకుంటాడు దాని యొక్క యథార్థ స్వరూపాన్ని చదువుకున్నవాడు తెలుసుకుంటాడు అదేవిధంగా హృదయమునందు ఆ చైతన్య దీప్తి అందరికీ అనుభవంలో ఉంది చైతన్య దీప్తి లేకపోతే కంటితోటి రూపాన్ని చూసింది లేదు చెవితో శబ్దాన్ని వినేది లేదు నేను అనే ప్రత్యయం కూడా చైతన్య దీప్తి అందరి స్పందన మాత్రమే నేను అనే సంగతి మీకు తెలుస్తుందా లేదా ఒకవేళ అడిగారు భగవాన్ నమణ మహర్షిని ఆత్మకి దగ్గరగా వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగారు ఆత్మకి వెళ్ళడానికి అసలు నువ్వు ఆత్మకి దూరంగా ఉంటే ఆత్మకి దగ్గరగా వెళ్ళామనే మాట వస్తుంది సో ఆత్మని నేను మాకు ఆత్మజ్ఞానానికి మేము చాలా దూరంగా ఉన్నాం కదా నువ్వు దూరంగా వెళ్ళా ఉన్నావు నేను అనే జ్ఞానం నీకు కలుగుతుందా లేదా కలుగుతోంది మరి అంతే అదే ఆత్మ అంటే నేను అనే జ్ఞానం కలిగింది అంటే ఆత్మ ఎందే కలుగుతోంది ఆత్మకి దూరంగా ఉ నువ్వు దూరంగా జరిగిన పక్షంలో నీకు నేను అనే జ్ఞానమే కలగడానికి అవకాశం లేదు కాబట్టి ఆ నేను అనే జ్ఞానము కలిగింది అంటే ఆ జ్ఞానము యొక్క అధిష్టానము అదే ఆత్మ కాబట్టి ఇప్పుడు నీకు ఆత్మకి దగ్గరగా దూరంగా ఉన్నట్ట ఆత్మ ఎందే కానీ ఆ సంగతి వాడు తెలుసుకోవాల్సి ఉంటుంది కదా తెలుసుకునే వరకు అది తెలియబడకుండా మిగిలిపోయి ఆ జ్ఞానము యొక్క ప్రయోజనం మనకి లభించడం జ్ఞానము ఇవ్వగలిగేది జ్ఞానం వల్ల లభించేది ఏదైతే ఉందో అది అజ్ఞానం ఉన్నంత కాలం మనకి లభించకుండా దూరంగా ఉండిపోతుంది దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది దూరమేం కాదు వాస్తవంగా చూడండి అజ్ఞానం అజ్ఞానం చేత ఏది ఏది సంప్రాప్తమైనదో అది వాస్తవంగా సంప్రాప్తం కాదండి మీకు అజ్ఞానం చేత భయం కలిగిందనుకోండి ఆ భయం వాస్తవం కాదు యథార్థం కాదు కల్పటమే జ్ఞానం చేత ఏది లభిస్తుందో అది నిజంగా మనకి ఇంతకుముందు లేకుండా ఇప్పుడు లభించింది కానీ కాదు ఇంతకుముందు ఉన్నదే ఇప్పుడు జ్ఞానం చేత ఎనీవే సో అదేవిధంగా ఈ ఆత్మతత్వము ఆత్మస్వరూపము హృదయమునందు ప్రకటమొగుతూనే ఉన్నది ఆ దీప్తి ఆత్మదీప్తి అందరికీ అనుభవంలోనే ఉంది కానీ ఆ హృదయ ప్రకా హృదయంలో బుద్ధివృత్తుల యొక్క ప్రకాశాన్ని బట్టి బుద్ధివృత్తులకు సాక్షిగా ఆత్మతత్వము గలదని అదే నా స్వరూపము అని వాడు చాలా సంస్కారవంతుడై ఉండాలి సో అక్కడ వాక్యం ఏమిటంటే తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరా సో హృదయం సన్నిధాయ ఈ దేహముందండి ఈ దేహంలో ప్రకటమవు దేహంలో ఉన్నటువంటి బుద్ధి ఎందు ప్రకా ప్రకాశిస్తూ బుద్ధివృత్తులన్నింటినీ ప్రకాశిస్తా ఇది విజ్ఞానశక్తిని ప్రాణశక్తిని అనుగ్రహిస్తూ సర్వవ్యాపకంగా ఉంటూనే ఇక్కడ ప్రకటమవుతూ ఉన్నది సన్నిధాయ దేవుడు సన్నిధి సన్నిధిని అంట ఈశ్వరుని సన్నిధి అంట ఈశ్వరుని సన్నిధి అంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడుగా ఉంటూ కూడా ఇదిగో ఈ దేవాలయంలో మనము ఆరాధించుకునేందుకు అనుకూలమైన పద్ధతిలో మనకి ఉపలభ్యమవుతున్నారు అని అర్థం అంటే ఇంకా అంతకంటే వేరే అర్థమైంది కాదు ఇంకెక్కడా లేడు ఇక్కడ మాత్రమే ఉన్నాడని కాదు అయితే అందరూ అలాగే అనుకుంటారంటే మరి అలాగే అనుకుంటారు అజ్ఞానులు అలాగే అనుకుంటారు సో జనం ఎలా భావన చేస్తారంటే చాలా సీరియస్గా లిటరల్గా తీసుకుంటారు తను ఎప్పుడు కూడా లిటరల్గా తీసుకోవడం తప్పు స్పిరిట్ తీసుకుంటూ కొంతసేపు ఎవ్రీథింగ్ ఈజ్ నైస్లీ అండర్స్టూడెండ్ రికన్ సైడ్ లిటరల్గా తీసుకుంటే ఇట్స్ సో ఎనీ దట్ ఈజ్ సెపరేట్ టాపిక్ దెట్ ఫోర్ ఈ ఆత్మతత్వము సన్నిధి ఈ సన్నిధి అనే మాట చాలా ఇంపార్టెంట్ అనమాట సన్నిధి అంటే సర్వగతము సర్వాధారము అయినది మీరు ఆరాధించుకునేందుకు మీరు ఉపాసన చేయటానికి మీకు ఈ స్థానంలో తేలికగా ఉపలభ్యమవుతోంది దాన్ని సన్నిధి అంటారు సో హృదయం సన్నిధాయ హృదయం ఉద్దిశ్య ఆ బుద్ధిని అనుసరి బుద్ధిని ఉద్దేశించి ఆత్మ యొక్క సన్నిధి మీకు లభిస్తుంది అంచేతనే ఆ హృదయమునందు ఆత్మతత్వాన్ని ధీరా పరిపశ్యంతి వివేకవంతులు దర్శిస్తున్నారు ఆత్మరూపంగా దర్శిస్తారు సో ఎలా దర్శిస్తున్నారు దేని యొక్క అనుగ్రహం చేత దర్శిస్తున్నారు విజ్ఞానేన పరిపశ్యంతి విజ్ఞానం చేత దర్శిస్తున్నారు ఆ వాక్యాన్ని శంకరులు వ్యాఖ్యానం చేస్తున్నారు తట్ పరిపశ్యంతి దానిని చూస్తున్నారు తతంటే ఆత్మతత్వం ఆత్మ యొక్క యథార్థ స్వరూపమును ఆత్మ యాథార్థ్యమును పరిపశ్యంతి చూస్తున్నారు దేని చేతను విజ్ఞానేన విజ్ఞానము అంటే వి జ్ఞాన ఇప్పుడు మీరు డేలైట్ని చూడాలంటే దీ దాక్చువల్ డేలైట్ని మీరు చూడలేరు వి డేలైట్నే చూడగలుగుతారు అంటే సంథింగ్ దట్ కేమ్ టు లైట్ ఇన్ ద డే లైట్ చూడగలుగుతారు అదేవిధంగా ఆ నిర్విశేష జ్ఞానము ఆ అఖండ జ్ఞానము అనంత అఖండ జ్ఞానం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని మీరు చూడలేరు అది ఖండితమైనప్పుడే మీరు చూడగలుగుతారు అది ఖండితం అవ్వాలి ఖండితం అవ్వాలంటే ఎలా ఖండితం అవ్వాలి ఒక నామరూపముల చేత ఖండితం అవ్వాలి ఘత జ్ఞానం కలిగిందనుకోండి అది నిర్విశేష జ్ఞానమే ఘటాకారము చేతను పరిమితమైనట్టుగా అవుతుంది నిజంగా పరిమితం కాదు పరిమితమైనట్లు అవుతుంది సో అప్పుడు అది ఖండితమైపోయింది ఆ విధంగా ఖండిత జ్ఞానాన్ని మీరు చూడగలుగుతారే కానీ ఇన్ఫ్యాక్ట్ ఆల్ నోయింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కరప్షన్ కరప్షన్ ఆర్ డిసింటిగ్రేషన్ ఆ శుద్ధమైన ఆత్మతత్వము అది పరిచ్ఛిన్నమైపోయి అఖండమైనది ఖండితమైపోతుంది దేశాతీతమైనది దేశ పరిచ్ఛన్నం అయిపోతుంది కాలాతీతమైనది కాల పరిచ్ఛన్నం అయిపోతుంది అప్పుడు ఆ అఖండమైనది ఖండితమైపోతుంది అప్పుడు అది మీద అవగాహన వస్తుంది దాన్ని విజ్ఞానము అంట కాబట్టి విజ్ఞానేనా అంటే విశిష్టేనా జ్ఞానేనా కాబట్టి ఈ విశిష్ట జ్ఞానం ఉన్నది ఏదైతే కలదో దట్ ఈస్ ది కండ్యూట్ ఆ విశిష్ట జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఆ అఖండ ఆత్మతత్వాన్ని దర్శిస్తారు కాబట్టి మనోవృత్తి దాన్ని విజ్ఞానం ఈ మనోవృత్తిని మీరు ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు మీరు మనోవృత్తితోటి ఏమిటి దర్శిస్తున్నారు జగత్తును దర్శిస్తున్నారు మనోవృత్తితోటి దేన్ని మనోవృత్తి ఉపకరణం అండి సాధనం మనోవృత్తి ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు ఈ మనోవృత్తి అనే ఇన్స్ట్రుమెంట్తో మీరు దేన్ని దర్శిస్తున్నారు జగత్తుని దర్శిస్తున్నారు ఈ జగత్తు సత్యం సత్యం కాదు జగత్తు సత్యం అయితే రేదాంత క్లాసు జగత్తు సత్యం కాదు మేమే క్లాసులో పది మంది కూర్చున్నారు జగత్తు సత్యం అయితే వేదాంత క్లాసుకి ఎందుకు వెళ్తారో నిజంగా నేను నిర్మోహమానంగా చెప్తున్నా జగత్తు సత్యం కాదని ఏదో కొత్త గొప్ప మనకి తెలిసి తెలియనట్టుగా తెలుసుకోనుంది కాబట్టి వేదాంత క్లాసుకి వచ్చినా దేవాలయానికి వెళ్ళినా ఏ వెళ్ళినా ఈ జగత్తు దా దాన్ని పట్టుకోను లేవు దాన్ని విడిచిపెట్టను లేవు జగత్తు కాబట్టి ఆ మనోవృత్తిని మీరు సాధనం ఆ సాధనం మన దగ్గర ఉంది ఆ సాధనంతో మీరు దేన్ని పట్టుకుంటారు పట్టకారు ఉంది ఈ పట్టకారుతో దేన్ని పట్టుకుంటారు అన్నట్టుగా ఈ మనోవృత్తితో దేన్ని పట్టుకుంటారు జగత్తుని పట్టుకుంటాము అదే సంసార బంధం మీరు ఆ మనోవృత్తితోటి అదే మనోవృత్తిని సాధనంగా చేసుకుని మీరు ఆ బ్రహ్మని పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు అంటే నిజంగా పట్టేసుకుంటున్నది కాదు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఈ సంసార బంధం నుంచి విముక్తులు కావచ్చు అని అభిప్రాయం ఓకే మంచిది కానీ మళ్ళీ మరి ఆపనే చేద్దాం హా లెటస్ డూ ఇట్ లెటెస్ డూ ఇట్ అంటే ఆ మనోవృత్తితోటి మీరు సంసారాన్ని పట్టుకున్న విధంగా బ్రహ్మని పట్టుకోలేరు పట్టుకున్న మళ్ళీ ఆ బ్రహ్మ కూడా తత్వం అయిపోతుంటుంది అలా పట్టుకోలేరు దాన్ని ఆ మనోవృత్తికి పదును పెట్టాలి దాన్ని ఆ ఇన్స్ట్రుమెంట్ని మీరు దాన్ని పరిశుద్ధం చేయాలి ఓకే పరిశుద్ధం చేస్తాం ఎలా చేస్తాం అంటే దాన్ని జ్ఞానము జ్ఞానము చేత పరిశుద్ధం చేయాలి మనస్సుకి శుద్ధి ఏమిటండి జ్ఞానం మనస్సుకి మాలిన్యం ఏమిటి అజ్ఞానం సో వాగ్భూషణం భూషణం అని నోటికి అలంకారం ఏమిటి వాక్ అంటే కదా బంగారు పళ్ళు సందులో బంగారు పళ్ళు పెట్టుకుంటే అలంకారం అవుతుందా ఏమో అవసరం అయితే పెట్టుకోవచ్చు తప్పేం కానీ అలంకారం మాత్రం వాక్యే వాగ్భూషణం భూషణం కనుక అలాగే మనస్సుకి భూషణం ఏమిటి విజ్ఞానం జ్ఞానం భూషణం కాబట్టి ఆ మనస్సుని మనస్సుని శుద్ధి మనస్సుకి శుద్ధి భూషణం కాదు శుద్ధి శుద్ధి ఏంటంటే జ్ఞానమే ఆ జ్ఞానం ఎలా కూరుతుంది శాస్త్రాచార్యోపదేశ జైన శాస్త్రోపదేశం కావాలి శాస్త్రోపదేశం కూడా ఆచార్య ముఖంగా కావాలి ఆ రెండు కలిపి చెప్తూ ఎందుకంటే అంటే ఏదో ఒక ఆచార్యుడికి ఏదో మృతుకు తెలుగును కల్పిద్దామని అభిప్రాయం కాదు ఒక సమ్ ఎంటర్ప్రైజ్ బోసాన్ ఆచార్యుని పూర్తిగా పక్కన పెట్టేశారనుకోండి టేపర్ కార్డులు కల్పించే వాళ్ళతో పని అయిపోతుంది అలా కాదు దట్ ఈస్ నాట్ ది ఐడియా ఆచార్యుడికి ఒక వ్యవస్థను కల్పించడం అందులో కాదు వ్యవస్థ మరో రకంగా కల్పించవచ్చు ఇలాగే కల్పించాల్సిన అవసరం లేదు ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే మీ మీరు పుస్తకం చదివేస్తో లేకపోతే టేపర్ కార్డులు వినేసో ఒక జడవస్తువు నుండి ఈ చైతన్యం యొక్క జ్ఞానం మీకు లభించటం దాంట్లో ఆటంకాలు ఉంటాయి టేపు కార్డు వింటే మీకు డౌట్ వస్తే అది టేపు కార్డు ఆన్సర్ చేయలేదు తర్వాత ఇంకోటి ఆ ముఖంలోకి చూసి మీరు జ్ఞానాన్ని పొందాల్సి ఉంటుంది అదే ఇప్పుడు ఫోటో చూసి పెళ్లి కూతురుని నిశ్చయం చేసుకోవడం ఫోటో చూస్తారు తర్వాత ఆ పెళ్లికూతురు ముఖంలోకి చూసి తర్వాత నిశ్చయం ఎందుకంటే ఫోటో కెన్ ఎవర్ బి ఇది కర్సన్ అదేవిధంగా ఆచార్యుడు టేపురి కార్డులో విన్నది ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వాల్యూ బట్ ఆచార్య ముఖంగా ఆచార్యుడి ముఖంలోకి చూస్తూ ఆచార్యుని సన్నిధి అది మనస్సుకి ఒక విశిష్టమైనటువంటి సంస్కారాన్ని నిర్మాణం చేస్తుంది మన మనస్సులో నిండా సంసారము తాత్కాలికంగా స్థగితం అవుతుంది అంటే ఇట్లా సస్పెండ్ అయ్యి పక్కన ఉంటుంది ఒక శ్రద్ధ నిర్మాణం అవుతుంది ఒక ఓపెన్ మైండెడ్నెస్ నిర్మాణం అవుతుంది అండ్ మైండ్ బికమ్స్ రెడీ టు రిసీవ్ ది నాలెడ్జ్ ఇవన్నీ కూడా అచాధ్య నియోజక సంభవం అవుతాయి అందుకోసం శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది శాస్త్రం అంటే ఉపనిషత్ వాక్యములు దాన్నే అధ్యయనం చేయాల్సి ఉంటుంది శాస్త్రం అంటే తాస్త్రం మరో శాస్త్రం అన్ని రోగాలని అభిప్రాయం కాదు ఉపనిషత్ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి సో దాన్నే తెలుసుకోవాలి పరికర దానికి పరికరాలు అంటారు పరికరాలు అంటే కొంచెం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఈస్ యూజ్ఫుల్ ఆ శాస్త్రం సంస్కృతంలో ఉన్నది కొన్ని సంస్కృత భాషలో సంస్కృత భాష కొద్దిగా నేర్చుకోవాల్సి ఆ శాస్త్రం పుస్తకం ఇంత ఇంతలా ఉందనుకోండి ఓ వ్యాసపీఠం అని పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ అది అదే జ్ఞానం అని కాదు జస్ట్ ఎడిషనల్ సో శా శాస్త్రం శాస్త్రజ్ఞానం అంటే అంతే అదే కానీ మూలింగ మూలక ఏవో ఖండన గ్రంథాలు అన్ని వల్లించుకుని మేము మహావిద్వాంసం అనుకుని అదే ఒక గోల్ పెట్టుకుంటే మళ్ళీ ఆ జ్ఞానం మరుగులు పడే ఆ ప్రాబ్లము ఉంది కాబట్టి శాస్త్రోపదేశము ఆచార్యముఖంగా ఉపదేశం సో తద్వారా అంతఃకరణాన్ని జ్ఞానం చేతను దాన్ని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది అటువంటి అంతఃకరణము తర్వాత ఈ అంతఃకరణములో సమాచారం ఆచార్యుని యొక్క ముఖం ద్వారా శ్రవణం చేత అంతఃకరణంలో సమాచారం నిండుతుంది శ్రవణం అయిపోయింది ఆచార్య ఉపదేశ శ్రవణం అయితే శ్రవణం అయినప్పుడు వెంటనే ఆటంకాలు లేకపోతే జ్ఞానం కలిగిపోతుంది కానీ ఆటంకాలు ఉంటే జ్ఞానం కలగడానికి ఇంకొంచెం ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు ఈ ఏదైనా ఒక సూపర్ సిస్టంతో భయపడుతున్నాడు అనుకో పిశాచమో ఏదో వందల పని భయపడుతున్నాడు అనుకోండి ఓ మహాత్ముల దగ్గరికి వెళ్తే బా నువ్వు పొరపడ్డావు అక్కడ పిశాచం లేదేం లేదా అన్నా పిశాచం అనేది ఉరిగే మన మనస్సే పిశాచం మన మనస్సు పిశాచమం అనేది సృష్టించి తాను సృష్టించిన పిశాచానికి తానే భయపడుతూ ఉంటుంది అది మనస్సు యొక్క లక్షణం మనస్సు సృష్టిస్తున్నావు దెయ్యాన్ని ఆ దెయానికి తానే భయపడుతూ ఉంటుంది మనస్సు దెయాన్ని సృష్టించకపోతే భయపడాల్సిన సందర్భంలో లేదు దిస్ ఈజ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఎయిట్ దీని అర్థమైనటువంటి ఏమో స్పిరిట్స్ ఉన్నాయా లేదా దట్ ఈజ్ నాట్ ది స్పిరిట్స్ ఉంటే ఉండేవండి మన జోన్కి రావాలి యాజ్ ఫార్ ఐ అండర్స్టాండ్ మన ఇబ్బంది పడ్డాయి వాటికి మనం అవి బద్ధుజీవులో వాటి యొక్క పడుతూ ఉంటాయి మనం వాటిని అడ్డంగా వెళ్ళే ఏదైనా ఏమో కానీ పరిగెట్టుకుని మంజూరు కలిగి అవి ఎందుకు వస్తాయి దట్ సో స్పిరిట్స్ ఉన్నాయో లేదు ఇద డిఫరెంట్ మ్యాటర్ బట్ దే వాంట్ డిస్టర్బ్ డెట్ మై కంటర్ డే సో మన ధోరకు అవి రావు మనం మనం భయపడుతున్నాము అంటే ఎవరో ఇమాజినేషన్ ఇప్పుడు ఒకడు పిశాచి భయంతో ఉంటాడు వాడికి ఈ మాట చెప్తే వాడు హీ ట్రైస్ హీజ్ లెవెల్ బెస్ట్ టు మన మాట అసలు విని ఉండదు వాళ్ళ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ ధోరణే వాళ్ళది కానీ మనం చెప్పింది వాళ్ళది అంటారు నాకు తగులుతూ ఉంటాను ఇలాంటి వాళ్ళు నేనేమో ప్రేమగా సత్యాన్ని పోతుంటామని నేను చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సత్యాన్ని వాళ్ళకున్న శక్తి యుక్తి ఉపయోగించి అడ్డుగొట్టడానికి ప్రయత్నం చేస్తాను అంటే ఆ ఇన్నర్షర్ అలా ఉంటుంది స్వామీజీ మీరు అలాగే చేయించి పారేశారు మనస్సుంత కల్పన నేను కాఫీ తగుతుంటే కాఫీలో ఆ తీయ ఉన్న కాఫీని ఆ దయ్యమేమో చేదుగా చేసేసింది అని ఇలాంటి విడుదల చెప్పాను ఏ సంథింగ్ సంథింగ్ హీ టన్స్ హియర్సేని పట్టుకుని సత్యంగా చెప్తున్నాడో నాకు తెలుస్తూ ఉంటుంది కానీ అది హియర్సే కానీ వాడు తెలుసుకోవాలి కదా హియర్సే చెప్తున్నాడు హియర్సే అంటే కర్ణాగర్నిగా విన్నగానే సత్యమని భ్రమపడి చెప్తున్నాడో నాకు అర్థమవుతూ ఉంటుంది వాడు చెప్పిదాన్ని బట్టి ఐ గుడ్ క్లియర్లీ సీ బట్ హీ షుడ్ సీ వాడు చూడాలి అంటే సత్యాన్ని చూడడానికి ఎంత ఈశ్వరానుగ్రహం ఉండాలి ఎంత మనస్ మనస్సు యొక్క స్వచ్ఛత ఎంత ఉంటే మీరు స్వచ్ఛాన్ని చూడగలుగుతారు కాబట్టి పచ్చకాల వాడికి జగత్తుంతా పచ్చగా కనపడుతున్నా సో అమెరికా వాళ్ళకి జగత్తుంతా టెర్రరిస్టులుగా కనపడతారు వాళ్ళకి వాళ్ళకి ఎవరు చూసినా టెర్రరిస్ట్గా కనపడతారు వాళ్ళు ఎందుకంటే దే ఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ దాట్ దేర్ ఫర్ దేస్ దేసి లెటర్ కనుక జగత్తు అనేది ఎలా ఉంటుందో చెప్పుంటారా మీరు ఏది చూస్తే అది కనపడుతుంది జగత్తు యొక్క లక్షణం ఒక కథ మీకు ఎప్పుడైనా మా రూపంలో సో సో సో శాస్త్రాయ జ్ఞానమేనా కనుక ఈ జ్ఞానము శ్రవణం చేసిన మన స్వంతం ఎందుకు అవ్వట్లేదు వాట్ కుడ్ బి ది ప్రాబ్లం శ్రవణానికి సాక్షాత్కారానికి జ్ఞానము సాక్షాత్కరించడం అంటే క్షుడ్డం ఎవరో పుస్తకంలో ఉన్న నాలెడ్డి కాదు మీ స్వంత జ్ఞానం అవ్వాలి మీకు ఉపకరించే జ్ఞానం కావాలి దీనికి దానికి మధ్యలో గ్యాప్ ఎక్కడ వచ్చింది ఈ గ్యాప్ మైండ్లోనే ఉంది ఆల్ ది గల్ఫ్ ఈజ్ ఇన్ ది మైండ్ ఓన్లీ మైండ్ ఈజ్ ది గల్ఫ్ ఇట్ ప్రొవైడ్ క్రియేట్స్ ది గల్ఫ్ ఆ మైండ్ని మీరు ఆ గల్ఫ్ని మీరు దాన్ని జాగ్రత్తగా బ్రిడ్జ్ చేయాల్సి ఉంటుంది ఎలాగా ఎలాగేమిటి ముండపోపనిషత్రం ఇంకా ఎలాగా అనే ప్రశ్నకి ఒక్కటే సమాధానం వైరాగ్యం సో వైరాగ్యోద్భూతైన జ్ఞానే ఈ జ్ఞానము అంటే ఈ సమాచారము శ్రవణం చేత మీరు పొందినటువంటి ఇన్ఫర్మేషను అది ఇంటలెక్ట్ లెవెల్లో ఆగిపోకూడదు అది ది కోర్ ఆఫ్ ది బీయింగ్లోకి అది టర్కులేట్ అది మీ స్వరూపంలో భాగం ఇంటలెక్ట్ లెవెల్లో ఆగిపోకూడదు ఇది సత్యము పలుకు ఇంటలెక్ట్ లెవెల్లో ఆగిపోతుంది వీరి స్వరూపంలో సత్యం ఉండదు స్వరూపంలో రాగద్వేషాలు ఉంటాయి అంచేతనే రాగద్వేషాలకు అనుకూలంగా ఉన్నప్పుడు సత్యం పలుకుతాడు రాగద్వేషాలకు కొంచెం తేడా వచ్చిన వెంటనే అసత్యం పలుకస్తుంది రాగద్వేషాలకి తేడా రాదు అన్నంతసేపే సత్యం పలుకుతాడు ఎందుకంటే వాడి పర్సనాలిటీలో సత్యం లేదు వాడి పర్సనాలిటీలో రాగద్వేషాలే ఉన్నాయి సత్యం ఇంటలెక్ట్లో ఉంది అలాగంటి జ్ఞానం అది పెద్ద వినియోగం లేని జ్ఞానం ఎలాగంటే ఇప్పుడు మందు వేసుకోమన్నారు డాక్టర్ గారు కెమిస్ట్ షాపులో మందు ఉంది అది తీసుకొచ్చి కొనుక్కొచ్చి మీ ఇంట్లో గూట్లో పెట్టారు మందు ఉంది రెండు రెండింటికి ఫర్ ఉందా అంటే ఉందంటే ఉంది లేదంటే లేదు గూట్లో పెడితే ఉపయోగం ఏంటి అంతకంటే కెమిస్ట్రీ షాపులో ఉంటే ఎంతో కొనుక్కొచ్చి గూట్లో పెట్టిన అది మీరు వేసుకోవాలి అదేవిధంగా పుస్తకంలో ఉన్నదాన్ని ఇంటలెక్ట్లో పెడితే ఏమైనా అక్కడికి గూట్లో పెట్టినట్టు అయింది కొంతమంది ఆటలు చేస్తారు ఒకసారి వేదాంత సభ అయింది సభ అయితే దాంట్లో నన్ను అన్నారు మీరు బ్రహ్మసూత్ర భాష్యం మీద ఏదైనా అధికరణం మీద మీరు చెప్పండి అన్న అంటే నేనున్నాను ఓకే అలాగే పుస్తకం తీసుకురండి అన్న అంటే పుస్తకం లేకుండా చెప్పండి అన్న అంటే నేనున్నాను పుస్తకం లేకుండా చెప్పడం నేను అవన్నీ బట్టి పెట్టి కూర్చోలేదు అని నేనున్నాను ఎందుకంటే బ్రహ్మసూత్ర భాష్యం అంతా బట్టి నేను ఏదో ఒకటి రెండు కొటేషన్స్ ఇవ్వగలుగుతాం కానీ ఈ మూలం జాములుగా అధికరణం అంటారు నేను ఇక్కడ బట్టి పెట్టాను అలా బట్టి పెట్టలేదు నాకు అంత అవకాశం కూడా లేదు అవసరం కూడా లేదు అంటే అన్నారు మేము ఇక్కడ పుస్తకాలు లేకుండా చెప్తాం అంటే నేను మీరు బట్టి అన్న అని అడిగాను అవునండి వీళ్ళు ఏ అధికరణం చెప్పాలని నాకు కాగితం రాశారో అది నేను బట్టి అని చెప్పాను నమోన్ మహా అధికరణానికి నమస్కారం నేను అలాగే చెప్పలే సో బట్టి పెట్టేశాను అది ఈ గూట్లో పెట్టేసుకున్నట్టయింది కానీ అది స్వరూపంలోకి రావాలి గూట్లో పెడితే ఏమైంది మస్తిష్కంలో ప్రవేశపెడితే ఏమైంది ఇట్ హ్యాస్ టు గో ఇన్ ది మైండ్ అధ్యాస వాక్యాలు నోటుకొస్తే సరిపడదు దేహాధ్యాసకి అతీతంగా ఉండే ప్రయత్నం చేస్తే అప్పుడు దేహాధ్యాస దేహాత్మాభిమానం సడవుతుంది కాబట్టి మనము ఆ జ్ఞానాన్ని స్వంతం చేసుకోవాలి అన్నట్లయితే అంతఃకరణల్లో ఉండే రాగద్వేషాలని దూరం చేసి ఆ స్వరూపంలోకా జ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి అంటే స్వరూపంలో మనిషి యొక్క ఇందర్మోస్ట్ కోర్ ఆఫ్ ది పర్సన్ ఏదైతే ఉందో దాని ఎందు శమము ధమము శమము అంటే ఆయన శమధమ ధ్యాన అంటున్నారు ముందు ధ్యానం అవ్వదు ఎందుకంటే మీరందరూ ధ్యానం అంటే మెడిటేషన్ మీరందరూ మెడిటేషన్ చేయాలి అని చెప్పారు అనుకోండి మీరు మెడిటేషన్ చేయలేకపోతారు మెడిటేషన్ చేయాలి అంటే మనస్సులో కొంత నిగ్రహం ఉండాలి మనో నిగ్రహము మనస్సు శాంతంగా ఉండద్దు శమ ఉండద్దు మీరు మనస్సులో లక్షా తొంభై వ్యాపారాలు పెట్టుకుని ధ్యానాన్ని కూర్చుంటే ఆ ధ్యానం అది అది పొసగదు అది కుదరదు కుదురుగా కూర్చోలేకపోతారు కాబట్టి శమం ఉండాలి తర్వాత దమ ఉండాలి దమ ఉంటే డిసిప్లిన్ ఫిజికల్ డిసిప్లిన్కి దమం ఉండిపోయి మెంటల్ డిసిప్లిన్కి శమ ఉంటారు రెండు ఉండాలి సో ఫిజికల్ డిసిప్లిన్ అంటే ఏమిటి ఆహారం దగ్గర జనరల్గా డిసిప్లిన్ అంటే ఆహారం దగ్గర డిసిప్లిన్ అలాగే మిగతా విషయాల్లో కూడా మాట్లాడేటువంటి దాంట్లో డిసిప్లిన్ ఉండాలి చాటర్ బాక్స్ లాగా ఏమేమో మాట్లాడుతూ కూర్చుంటే వాడు ధ్యానానికి ఐదున్నర దాకా మాట్లాడి ఐదున్నరకి ధ్యానంలో కూర్చుంటే అది ఎన్నడూ వర్కౌట్ కాదు ధ్యానము అది అంత తేలికేం కాదు సో కాబట్టి మెడిటేషన్ అన్నది ఏదో కొంత ఫీజు కట్టేస్తే మనకి టెక్నిక్ లాగా ఇచ్చేస్తారు అన్నట్లుగా డజంట్ వర్క్ లైక్ దాట్ కాబట్టి దమము ఇంద్రియ నిగ్రహము ఉండాలి సో తర్వాత ధ్యానము ఈ ఈశ్వర ధ్యానము మంత్రజపము తర్వాత మెడిటేషన్ ఐయామ్ అహమస్మి ఆ సచిదాత్మ యొక్క మెడిటేషన్ కూడా జీవితంలో ప్రతిదినము ఒక డిసిప్లిన్గా చేయాల్సి ఉంటుంది చేసినట్లయితే ఈవెన్కైతే గ్లిమ్స్ ఆఫ్ ఇట్ మీకు అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్సన్ ఉన్నాడు ఈ వ్యక్తి ఈ ఈగో ఈగోయిస్టిక్ ఈగో బేస్డ్ పర్సనాలిటీ ఏదైతే ఉందో సో అదే కర్త అహం కర్తా అహం హోప్తా అహం మమ ఇవన్నీ ఆ పర్సన్ యొక్క లక్షణాలు అవి బాగా డైల్యూట్ అయిపోతాయి ఆ పర్సన్ దే దెర్ ఈజ్ దేర్ ఆర్ ఓన్లీ ఫంక్షన్స్ దెర్ ఈజ్ నో పెర్సన్ అనే స్థితి వస్తుంది దెర్ ఎ ఫంక్షన్ సో ఫంక్షన్ ఉంటుంది వాట్ ఆల్ ద సో కాల్డ్ పర్సన్ ఈజ్ సపోజ్ టు డూ అవన్నీ వ్యాపారాలు అలా నడుస్తూ ఉంటాయి ఫంక్షన్ ఎందుకుంటుందంటే ప్రాణశక్తి ఉంటుంది విజ్ఞాన శక్తి ఉంటుంది కాబట్టి ఫంక్షన్ ఉంటుంది ప్రాణశక్తి ఇప్పుడు చూడడానికి విజ్ఞానశక్తి ప్రాణశక్తి ఉంటే చూపు జ్ఞానం కలిగిపోతుంది జ్ఞానం కలగడానికి అహంకారం అక్కర్లేదు ఈ చూసి మొనగాడిన నేనే ఈ పనులు నీళ్ళు చేసే మొనగాడిన నేనే ఈ అహంకారం అన్నది ఇట్ ఈస్ అన్ ఇంపోస్టర్ యూ డోంట్ నీడ్ ఇట్ ఫర్ ఐ సైట్ అండ్ ఆత్మశక్తి చాలు అంటే విజ్ఞానశక్తి ఉంటే సీయింగ్ అయిపోతుంది హీరింగ్ అయిపోతుంది విని వాడను నేనే అనే అభిమానం అవసరం అండి ఈ అభిమానం వల్ల పనులవుతాయా అభిమానం వల్ల ఏ ఏ ఫంక్షన్ నడవదు అన్ని ఫంక్షన్స్లో ఈశ్వరానుగ్రహం వల్ల అయిపోతూ ఉంటాయి దాని మీద అభిమానాన్ని తెచ్చిపెట్టుకుని మనము మెస్అప్ ది హోల్ సిచ్యువేషన్ కాబట్టి సో ఇక్కడ ఈ అహంకారము ఇగోయిటీ దర్సనాలిటీ దట్ ఈజ్ ఎ మేజర్ ఆబ్సెస్టెక్ ఇది అది మీకు బాగా డైల్యూట్ అయిపోవాలి ఎంత అది శమద మోదల వల్ల బాగా డైల్యూట్ అవుతుంది ధ్యానం చేసినట్లయితే శమద సంస్కృతమైన మనస్సుతోటి మీరు కనుక మెడిటేషన్ చేసినట్లయితే మీకు సచ్చిద్ ఆత్మ రూపలే ఉంటారు అయాం సోన్ షో అనే భావన డైల్యూట్ అయిపోయి ఆత్మనిష్ఠులై ఉంటారు సచ్య రూపంగా ఉంటారు కానీ అయాంశువంశ రూపంగా ఉంటారు అయాంశువంశ రూపంగా ఉంటే ఇంకా ధ్యానం ఏంటిది సత్య రూపంగా ఉంటే ధ్యానం దట్ ఈస్ వాట్ యుల్ హ్యాపన్ దెన్ యూ హ్యావ్ ఎ క్లీన్ మైండ్ సో శమధమ ధ్యాన ఇంకా అసలు మూల సూత్రం ఏమిటంటే వైరాగ్యం అండి వైరాగ్యం ఉండాలి మీరు సంసారాన్ని అలా పట్టుకూర్చుని మాకు బ్రహ్మ కూడా కావాలంటే యు నాట్ హ్యావ్ బోర్త్ యూ హ్యావ్ టు పే ది ప్రైజ్ ఆఫ్ ఫైనైట్ టు గెట్ దిన్ ఫైనైట్ సంసార త్యాగం చేయకుండగా మీకు ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే కాంప్రమైజ్ ఫార్ములా కింద పెట్టేస్తారు ఇది మోడర్న్ ఈ మోడర్నీటీలో వచ్చిన పెద్ద సమస్య ఇది ఈ ఎలా ఉంటుందంటే మీరు భోజనం మానేయక్కర్లేకుండా మీ వెయిట్ తగ్గొచ్చు ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు భోజనం మానేయక్కర్లేదు వెయిట్ తగ్గొచ్చు అని దట్ ఈజ్ హౌ ద కమర్షియల్ ఎంత చాలా భయంకరమైన కమర్షియల్ మరి ఏం చేస్తాడంటే ఎక్సర్సైజ్ మెషిన్ చూపిస్తాడు చూపించి దాని మీద బాగా ఎక్సర్సైజ్ చేస్తున్న మనుషుని చూపిస్తాడు చూపించి ఇంత కష్టం నువ్వు పడక్కర్లేదు అంటాడు ఆ పక్కనే మంచి రిచ్ ఫుడ్ చూపిస్తాడు ఆయిలీ రిచ్ టేస్టీ ఫుడ్ చూపిస్తాడు ఈ ఫుడ్ నువ్వు ఏది మానే అని రావులో ఉన్న మనుషుని చూపించి సన్నగా ఉన్న మనుషుని చూపిస్తాడు ఇల్లా నుంచి ఇలా అయిపోవచ్చు ఇది మానే ఎక్కర్లేకుండా అయిపోవచ్చు బెల్ట్ పెట్టుకుంటే అవ్వచ్చు బెల్ట్ దిస్ ఈజ్ ది మోడర్నిటీ అలాగే మీకు ఈ మోడర్నిటీ ఇదేదో బిజినెస్లో ఉండడమే కాదు ఇది వేదాంతంలో కూడా వచ్చేసింది ఎంతలా వచ్చేసిందంటే మీరు వైరాగ్యం ఏమో అక్కర్లేదు మీరు ఎలా కావాలంటే ఏది కావాలంటే తినొచ్చు ఎంత సుఖానుభవ ఎంత భోగాలైనా మీరు అనుభవించేయచ్చు మీకు ఆ టైంకి అలా ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది అన్నట్టుగా ఇటు ఆత్మజ్ఞానం అటు భోగాలు ఇది దిస్ దిస్ కైండ్ ఆఫ్ ఏ కాంప్రమైజ్ ఈస్ జస్ట్ నాట్ ఎగ్జిస్టింగ్ ఇట్ జస్ట్ డెంట్ ఎగ్జిస్టింగ్ కాబట్టి సంసారం మనకి సంసారం కావాలనుకుంటే ఓకే యాభై సంవత్సరా ముండగొపనిషత్తు అనవసరం కాబట్టి సర్వత్యాగ వైరాగ్య ఉద్భూతే ధ్యానం చేయాల్సి ఉంటుంది ఏమిటి త్యాగం చేయాలంటే అన్ని అన్ని త్యాగం చేయాలి సర్వత్యాగం ఉండాలి అయినా సర్వమును త్యాగం చేసే వైరాగ్యము అవసరము అంటే దాని అభిప్రాయం ఏంటంటే యు యునా టేక్ ఇట్ వచ్చింది లిటర్ ఆన్లీ స్పిరిట్ ఆఫ్ అంటే యు షుడ్ బి అ సన్యాసి ఇన్ స్పిరిట్ సర్వత్యాగ వైరాగ్యం అంటే బీఆర్ సన్యాసి ఇన్ స్పిరిట్ ఇట్ ఈజ్ యాజ్ సింప్లెస్ట్ దాట్ అయితే ఇంకా అంతకంటే వేరే డిస్క్రిప్షన్ అన్నారు ఇన్ స్పిరిట్ బీది సన్యాసి ఇన్ స్పిరిట్ బీదీ సన్యాసి అంటే అర్థమేంటి మీ వల్ల ఎదరవాళ్ళకి జరగాల్సిన ఒక తర ఉంటా మీరు చేస్తారు యు డూ యూ లవ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అండ్ రిటర్న్ యూ గివ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అండ్ రిటర్న్ యూ లివ్ ద సింప్లెస్ట్ పాసిబుల్ లైఫ్ సింపుల్ లైఫ్ and uh, you be kind nice loving that is the spirit of sanyasa so and keep the mind empty empty of all desires empty of all fears chitta tyaga eva samsara tyagaha sarva tyagamu ante e ekkada cheyali tyagam samsara tyagam unte chitta tyaga eva samsara tyagaha manasu unde atondhi samsaranni ట్యావ్ ఇన్ ఇయర్ మనసులో ఎంప్లాయిన్స్ ఉంటాయి ఏదో ఇష్యూస్ ఉంటాయి అన్సెటిల్డ్ అకౌంట్స్ ఉంటాయి ఇట్ మళ్ళీ అకౌంట్స్ అలాగే ఉంటాయి సెటిల్ కావు ఎవరో ఒకటో అకౌంట్ ఒకటి ఉంది మన మనస్సులో ఉంటుంది అకౌంట్ అంటే యూనో యూనో వాటర్ మీన్ అకౌంట్ అంటే ఏదో ఇష్యూ ఉంటుంది అది సెటిల్ కాదు వీఆర్ అనేబుల్ టు ఫర్ గివ్ అండ్ ఫర్గెట్ మనం ఫర్ గివ్ చేస్తే కానీ ఫర్గెట్ ఉండదు యూ హెవ్ టు ఫర్క్ గివ్ దాని యూ దెట్ ఎన్నో ఐ కెనాట్ ఫర్ గివ్ హిమ్ అంటే యూ కెనాట్ ఫర్గెట్ హిమ్ ఆల్సో సో అది సైకలాజికల్ బర్డన్ ఆఫ్ అన్ఫర్ గ్యూనెస్ వీ క్యారీ ఇట్ సో అది విధులు పెట్టాలి అది సంసారం చేయాలంటే ఎవరో ఏదో ఈ కుటుంబాల్లో ఏవో హిస్టారిక్ సెల్ఫ్ కదండి పెద్ద హిస్టరీ ఉంటుంది హిస్టరీ అంటే ఏముంది ఇవన్నీ మోసకొస్తూ ఉంటాయి ఈ మెమరీస్ అని నేను అవన్నీ పెట్టు కూర్చుని సో ఈ కంటిన్యూస్ టు హోల్డ్ అంటూ సర్టన్ గ్రెడ్జెస్ సర్టెన్ ఐడియాస్ సర్టెన్ నోషన్స్ సర్టెన్ మెమరీస్ టీచర్స్ కానీ క్లీన్ చెప్తాను అదే సంసారం కాబే ఇన్ స్పిరిట్ వన్ హ్యాస్ టు బి సన్యాసి శ్రీకృష్ణుడి గీతలో సన్యాసి యొక్క స్పిరిట్ బోధించాడు ఫిజికల్ సన్యాస అక్కర్లేదు అని చెప్పాడు ఫిజి శ్రీకృష్ణుడు ఫిజికల్ సన్యాస వద్దులేయా నీకు బిఎ సన్యాసి ఇన్ స్పిరిట్ అని చెప్తాడు అర్జునుడికి లాభాలాహ జయా జయం లాభాలాభాలని జయాపజయాల్ని పక్కన పెట్టి నీ డ్యూటీలో చేరా బిఎ సన్యాసి ఇన్ స్పిరిట్ అని చెప్తాడు అర్జునుడు అంటాడు ఐ వాంట్ టు బి సన్యాసి అంటాడు అక్కర్లేదు బిఎ సన్యాసి ఇన్ స్పిరిట్ దట్ ఈస్ బుడిన్ ఆఫ్ యు కెనాట్ బి ఏ సన్యాసి వితౌట్ దట్ స్పిరిట్ అని అర్ధురండి శ్రీకృష్ణుడు ఆయన సలహా ఇస్తూ ఉంటాడు సో వాట్ ఎవరి సో శమగమ ధ్యాన సర్వత్యాగ వైరాగ్యోద్భూతైన జ్ఞానేన అప్పుడు మీకు ఆ జ్ఞానము ఉద్భూతేన ఆ శాస్త్రాచార్య ఉపదేశము అది బాగా ప్రకాశిస్తుంది మీరు సాక్షాత్కారాన్ని పొంది పరిపశ్యంతి ధీరాహ వివేకిన దేహములు దేహాదుల యొందు ఆత్మభావం లేకుండగా దేహాది విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపుగా మీరు సర్వత పూర్ణం పశ్యంతి ఉపలభంతే మీ స్వరూపము సత్యస్వరూపము అన్ని విధములుగా పూర్ణము దాని ఎందు వెలితీ లేదు అనే సత్యాన్ని మీరు దర్శిస్తారు కంప్యాక్ ఓం పూర్ణ నమ ఓం నమ పూర్ణం పూర్ణము దశ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే ఓం శాంతి శాంతిశాంతి హరి ఓం శ్రీ గురుక నమో హరి ఓం దక్షదక్షి